సంకేతం రెండు వందల తొంభై ఆకడ ఆతడే కులజుడేమి ఎవడైనామి ఆకడ అతడే హరినిగినవాడు పరగిన సత్యసంపన్నుడైనవాడే పరనిందశే తత్పరుడు కానివాడు అరుదైన భూతదయానిదియగువాడే పరులు తానేయని భావించువాడు నిర్మలుడై ఆత్మనీతి గలుగువాడే ధర్మ తత్పర బుద్ధి తగిలినవాడు కర్మ మార్గములు కడవనివాడే మర్మమై హరి భక్తి మరవనివాడు జగతిపై హితముగా తెరించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు తెగి సకలము ఆత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశుదాసుడయినవాడు